పాత నిబంధన పరిచయాన్ని కొంతసేపు ఆలోచన చేశా పాత నిబంధనలో ప్రధానమైంది ఆదికాండం ఆది కాండము ధర్మశాస్త్రానికి లేక ఇస్రాయేల్ రాజ్యాంగ చట్టానికి పరిచయ భాగము అనుకున్నాం ధర్మశాస్త్రము ఒక ప్రసంగపు శైలిలో అనుగ్రహించబడిన గ్రంథమై ఉంది ప్రసంగ శైలి అంటే ప్రసంగం చేసే మహనీయులందరికీ బాగా తెలిసిన సమాచారం ప్రసంగించినా నిలబడినప్పుడు ఒక ఉపోద్ఘాతం ఉంటుంది ఉపోద్ఘాతం తర్వాత విషయం తెలియజేయడానికి సమాచారం ఉంటుంది ఆ విషయం తెలియజేయడంలో ఒకటి రెండు మూడు పాయింట్లు మెయిన్గా ప్రధానంగా మూడు పాయింట్లు ఉపయోగిస్తారు పెద్ద చాటభారం చర్మ శర్మ అయితే చెప్పలేం కానీ క్రమమైన పద్ధతిలో ఉండే శర్మకి దాదాపు మూడు పాయింట్లు ఉంటాయి అలాగే మూడు పాయింట్లు కలిగిన ప్రసంగము ధర్మశాస్త్రం ఒకటి పరిచయము అయిపోయింది మూడు పాయింట్లు దాంట్లో ఒకటి మొదటి పాయింట్ నిర్గమాకాండం ఇస్రాయలీలు ఐగుప్తులు దాటిపోవటం అదే మాట నిర్గమాకాండం రెండు లేవి యాజికత్వం రెండో పాయింటు మూడో పాయింటు అరణ్య ప్రయాణము మూడో పాయింట్ దాన్ని ముగింపు ద్వితీయోపదేశకాండం కాబట్టి పరిచయము ముగింపు అనేది ప్రధానమైనవి ముగింపు బిగింపుగా ఉండాలి అంటారు అది బిగింపైన ముగింపే ద్వితీయోపదేశ కాండం బిగింపైన ముగింపు ద్వితీయోపదేశ కాండం మూడు పాయింట్లు ఏంటంటే చెప్పాను నిర్గమాకారణం లేవే కాడం సంఖ్యాకాండం మూడు ఆ తర్వాత దాన్ని ముగింపుగా బిగింపు బిగింపుగా ముగించాడు ధర్మ ద్వితీయ ప్రదేశాండంలో ఇది ప్రసంగం అంటే ప్రసంగం శాస్త్రీయంగా ప్రసంగం చేయడం అనే కార్యక్రమం కాబట్టి ధర్మశాస్త్రం శైలి ప్రసంగ శైలి ప్రసంగ శైలి పరిచయంలో దేవుడు ఏమేమి పరిచయం చేయడానికి ఆలోచన చేశాడంటే ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే పరిచయం ఉద్దేశం ఏమంటే ధర్మశాస్త్రము ఇస్రాయేళ్లకు ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు ఇవ్వాలని దాని ఉద్దేశం లోకంలో అనేక మంది జన్ములున్నారు కదా అనేక మంది జన్మ ఉండవండుగా ఇస్రాయేళ్లకు మాత్రమే దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి అనేది దాని ఉద్దేశం యొక్క చాలా అంశం దీని ఆది కాణం యొక్క సారాంశమై ఉంటుంది ఇస్రాయల్ యొక్క ధమ్శాస్త్రం వేయడానికి కారణం ఏంటి ఇస్రాయల్ అందరికంటే ఎక్కువ మంది అయినా ఇక్కడ అరే ఇస్రాయల్ అందరికంటే ఎక్కువ మంది అనేది ఉద్దేశం కాదు ద్వితీయ ఉద్దేశంలో పరమదేవుడు తెలియజేసిన సమాచారం ఇస్రాయల్తో దేవుడు నిబంధన చేసుకోవడానికి కారణం ఏమంటే వారు గొప్ప జనమని ఉద్దేశించి ఐదో వచ్చిన పదివచ్చి మీ దేవుడినే హోమం మీ సమస్య గోత్రమల్లు స్థాపించకుండా మీ దేవుడైన యుహోవా మీకు ఇచ్చుచున్న విశ్రాంతి స్వాస్థ్యమును మీరు ఇది పొందలేదు మీరు యువర్ధను దాటి మీ దేవుడైన యహోవ మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మృపుకు మృకుబలను మీ దేవుడైన యహవ తన నామమునకు నివాస స్థానముగా ఏర్పడుచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావాలి ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీ నీతిని బట్టి నీకు అరణ్యంలో నీవు నీ దేవుడైన యహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకుని దాని మరోవద్దు నీవు ఐగుప్త దేశములో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలం మీరు ప్రవేశించే వరకు మీరు యహో మీద తిరుగుబాటు చేయించునే వచ్చితే రేపులో మీరు యహోవా కోపం పుట్టించినప్పుడు యహోవా మేము నశింపజేవినంత కోపము మీద తెచ్చుకున్నాను ఆ రాతి పలకలు చదువుతాం వారి దేశంలోకి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి నువ్వు నీతి మంత్రీకు ఇతరులు నిబంధన చేసుకోండి ఏంటి కదా అందుకే అన్ని జనాల కంటే నువ్వు నీతి కదా జనం అనే ఉద్దేశం కాదు రెండవది ఇతరులైనా ప్రభావం చేసిన మాటలు స్థాపించుటై అది స్థాపించేవుడని ఓ వారిని వెళ్ళగొట్టుచున్నాడు అంతే సంగతి కాబట్టి వాళ్ళతో చేసిన నిబంధన బట్టి సంబంధం పెట్టుకున్నా నీ మంచిదని బట్టి కాదు నీ నీతిని బట్టి కాదు ఏడో అధ్యయనం చదువుతాం ఏడో అధ్యయనం చదువుతున్నాం జనం ప్రేమించి మిమ్మల్ని చేసుకోలేదు మనుషులు ఎక్కువ ఉంది ఎక్కువ మధ్య జనంగా నీతి మంత్రులుగా అందరికంటే గొప్పవాడు కా శ్రేష్టమైన వాడు కానీ ఎత్తిగా వాపు అంటే పెద్దలతో నేను అందరం చేశాను దానికోసమే తప్ప మీరు బుద్ధి మీరు ఉద్దేశంతో నేను మీకు ఇట్లా లేదు అని చెప్పేసి మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చి వాడు గనుకను గణను యువ బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి నుండి అయ్యుక్త రాజైన పొరవ చేతి నుండి మిమ్మల్ని విడిపించను అది కదా అందువల్ల ఇస్రాయల్ దేవునికి ఏమి నిబంధన సంబంధం ఎందుకు అంటే మరి నీతి మంత్రని కాదు ఎవరికంటే నీతి మంత్ర గొప్ప జనం లేకపోతే అందరికంటే ఎక్కువ ఎక్కువ మంది జనం వెళ్ళవు ఎక్కువ మంది జనం కాబట్టి వాళ్ళ కోసం నిబంధన చేస్తారు కాదు ఎక్కువ మంది జనం కూడా కాదు అల్పసంఖ్యాకి సంఖ్యాకులే ఆయన ఎందుకు చేస్తున్నారంటే అబ్రహ్ విశాఖ లోపంతో వర్గదాయం చేశాను కాబట్టి వర్దనం చేసిన నిబంధనను బట్టి మిమ్మల్ని నేర్పన్నానే ఏర్పాటు చేసుకున్నానే కానీ మరి మీ సొంతంగా ఉంటే ఏ కారణాన్ని బట్టి కాదో చెప్పేశాడు అది పరిస్థితి దేవుడు ఇస్లా ఏర్పాటు చేసుకోవడంలో వీళ్ళంత కాదులంతా దేవుడు చేసిన వాళ్ళటువంటి కార్యక్రమం జరిగించాడు అందువల్ల ఆది కానీ ఏం చెప్తుందంటే ఇస్లాయిల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఉండే హేతువేంటి హేత సమస్త దేశ జన్లున్నాను కాన్ దేశంలోనే ఏడు ఏడు గోత్రాలు ఏడు గుంపులు ఉన్నారు ఏడు గుంపులు జనం ఏడు దేశాలు జనం ఏడు జనాంగాలు ఉన్నారు అక్కడ ఏడు జనాంగాన్ని తోలు వేసి అక్కడ ఈ జనాన్ని నాటాలని ఉద్దేశం అంటే వాడు బతి కలిగిన వాళ్ళేయా నీతి పనులయా విస్తారమైన జనం కదాయా కాదు వాళ్ళ నాకు నాటడ ఉద్దేశం ఏమంటే అబ్రహాంతో ఇషాక్తి వాదన చేశాడు నిబంధన చేసుకున్నాడు ఆ వారి మొక్కలు చూసి మేము ముందు ఇక్కడ రాలిచేదే తప్ప దాని ద్వారాని బట్టి మీకు మీతో సంబంధాలు ఉన్నాయి తప్ప మీ వ్యక్తిగతమైన కారణాలను మీ సంబంధాలు పెట్టుకోలేం ఇస్లాయిల్ యొక్క వ్యక్తిగతమైన శ్రేష్టతను బట్టి సంబంధాలు పెట్టుకోవాలి మనుషులు పొరపాటు ఆలోచన చేస్తారు ఇస్రాయల్ యుద్ధ విమానాలు అంట శత్రుల మీద చాలా చేసే అంట చూసే ఇస్రాయల్ అండి దేవుని ప్రజలు అలా ఉద్దేశించిన చాలా తప్పుగా ఆలోచన చేస్తారు వారు ఎవరికంటే శ్రేష్ఠులో బుడు బలం కలిగిన వాళ్ళు ఘనులో ఏదో తెలియదనవడా ఉద్దేశం కాదు దేవుని కారణం నేను అబ్రహం పిలిచినప్పుడు వచ్చేశాడు ఇంటికి వచ్చేసాడు దేశాన్ని వదిలిపెట్టాడు బంధుజనాలు వదిలిపెట్టాడు తండ్రింటినీ వదిలిపెట్టాడు ఎక్కడె దీనికి కూడా బయలుదేరి నాకు నా మీద ఎంత గుండె మనిషి అలాంటి వాడు సంతానాన్ని నేను అని చెప్పేసి సమాచారం కానీ గర్భవాసంలో పుట్టిన వాడు అడిగా తండ్రిని తన ఎదుట అని అనేకసార్లు తండ్రి బలి అర్పిస్తుండేవాడు దహన బలి చేస్తుండేవాడు అయిపోయిన కార్యక్రమం ఒక రోజులు మీరు చెడరా అన్నాడు నీకు ఒక్కడే ఒక్కడైనా నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించాలా ఎమోషనల్గా చేస్తే నేను అంగీకరించిన అంటే ఉద్రేకం అప్పటికప్పుడు వచ్చిన ఉద్రేకత్వం చేసే పనులు వద్దు నాకు ఒక అతను తిరుపతి వెళ్ళాడంట ఆ ష్రైన్ చూసినప్పుడు లెక్క ఉద్దేశం ఉద్రేకం వచ్చిందంట తొడబోసి చెప్పులు కుట్టాడంట అది ఎమోషనల్ కార్యక్రమం అంగీకరించేది కాదు వేసుకోలేదా నీ త్వర తోడుకి వచ్చి చెప్పులు వేసుకున్నాయా వేసుకునే అలాగే దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి కూడా ఉద్రేకపూర్వకమైన కార్యాన్ని అంగీకరించే దేవుడు కాదు ఆయన నువ్వు అది తెలుసుకోవాల్సిన ప్రత్యేక నువ్వు ఉద్రేకంగా ఏం చేస్తే అంగీకరించును ఆలోచించుకొని ఆలోచించుకొని సంగతి అర్థమైన తర్వాత మార్చుకుంటే అంగీకరించాడు నీ ఆలోచనకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు కేసీఆర్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఆలోచించుకునే వాటికు ప్రధాన దేవుడు సంఘం ప్రాముఖ్యత ఉంటుంది నువ్వు ఆలోచన చేసుకుని తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉద్రేకపోవడం ఏం చేయొద్దు ఇరవై మూడో దుష్టులు మరణం నొందుట చేత నాకే ఏమాత్రమైనా సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము ఇదే ప్రభో విహో వాకు అయితే నీతిపరుడు తన నీతిని వీచి పాపము చేసి దుష్టులు చేయు హేయ ప్రకారము జరిగించిన అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు అతడు విశ్వాసఘాత కూడా చేసిన పాపమును బట్టి మరణం అయితే యహో మార్గము న్యాయము కాదని మీరు చెప్తున్నారు అతను ఆలోచించుకొని తను చేయవచ్చిన ఆలోచించుకొని ఆలోచనకు దేవుడిచ్చే ప్రాధాన్యత ఇంత ఆ నుండి ఆలోచించుకొని తీర్మానం చేసుకో తడు చెప్పులు పట్టద్దు అది ఇమోషనల్ కార్యక్రమం పనికిరాదు నీకు పనికిరాదు నాకు పనికి రాదు నువ్వు ఆలోచన చేసుకుని వచ్చే పనిచేసిన ఆలోచన చేసుకుని తీర్మానం చేసుకో అయితే జీవితాన్ని భవిష్యత్తును తీర్చి దిద్దతుంటుంది ఆలోచించుకొని అనేది నేను యొక్క విశేషమైన అందువల్ల బ్రాహ్మణ్ పిలిచినప్పుడు ఇరవై అధ్యాయంలో నేను పిలిచే దేశాలు గెలిపి అక్కడికి అప్పుడు వచ్చావు ఇప్పుడు అదే కాక నీ ఒక్కడే ఒక్కడను కుమ్మ కావాలా దాహనబరి కనిపించాలి ఇక్కడ కాదు ఎప్పుడైతే అంగీకెళ్తున్నాం పలాంటి చోటుకి వెళ్ళిపోవాలి మూడు దినాలు ప్రయాణం బిడ్డను ప్రక్కన పెట్టుకొని గడప గడపాలా నడికేసి కాల్ చేస్తాను వేయండి అనే ఉద్దేశంతో దినం గడపాలి గడపాల ఇమోషనల్ కాదు అది కార్యక్రమం ఇరవై రెండో అధ్యాయం సమాచారం దింపేశాడు ఇరవై రెండో ఒక్కడే ఒక్కడైనా చదివి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు ఎట్లా ఆయన అబ్రహ పిలవగా అతడు చిత్త అనగా ఇస్ తీసుకుని వెళ్ళి అక్కడ చెప్పబో పర్వతములు ఒక దాని మీద దహనబల్లిగా అతను అర్పించుకుని కొంత అందువల్ల ఆలోచన చేసుకుని కుమారు చె పోయే కొండ పోయకుండ ఇద్దరు ఎక్కుతున్నారు ఎక్కుతుంటే కుర్రాడికి జ్ఞాపక వచ్చింది తల్లి మర్చిపోయిన సంగతి తన జ్ఞాపకం వచ్చింది జ్ఞాపకేస్తాను నాయనా నిప్పు ఉన్నాయి నిప్పు ఉంది కట్టుళ్ళు ఉన్నాయి దహనబరి పశువు ఎక్కడ ఉంది నాయనా అని మామూలు అయితే ఇరిగిపోయి ఉండాల దా సింపుల్ గా చెప్పండి ఆయన నీ కంగారు పడక్కర్లే చూసుకుంటే వెళ్ళలే బదామానికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయాడు చూసుకోవాలి ఆయన ఇది ఏమనుకున్నా తెలుసు ముసలా ఆయన కుర్రండ్ని కట్టేస్తున్నాడు తెలుసు మట్టి మరిచుకోవాలి ఎదురాడినవాడు ఒకవేళ దహనపడిగా నన్నే దేవుడు కోరుకుంటుంటే నేను దేవునికి దహనంగా అయిపోవటం మీద నేర్చుకున్న ఒక విశేషమైన వ్యక్తి ఇషా ఇషా ఇషా పేరేంటో దేవునికి భయపడేవాడు అతని పేరు భయపడతాడంట అతని పేరు అంటది కొడుకు పెట్టాడు నేను కొడుకు చెప్తాడు మీ నాన్న పేరు ఏంటంటే ఎవరు భయపడేవాడు అని మా నాన్న పేరు ఆది కాడంలో ఆ సంతాన ఆ బీజం నుంచి వచ్చిన మనుషులు పిలకాలి అందుకని వాడు ఎరు వేరే ఉద్దేశం తప్ప ముప్పై రెండవ అధ్యయనం చదువుతాం ఆది కాబ్రహాం దేవుడు అన్లా నలభై రెండో వచ్చిన ముప్పై ఒకటో వచ్చిన అధ్యాయం నలభై రెండో వచ్చిన సమాచారం రాబడి ఉంది నా తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు అబ్రహాం దేవుడు భయపడిన దేవుడు భయపడిన దేవుడు నిన్న మీ పిల్లలు స్టడీ చేస్తారు నన్ను నా పిల్లలు స్టడీ చేస్తారు నా పిల్లలు స్టడీ చేసినప్పుడు నన్ను గురించి ఎలాంటి భావన మరి మనసులో పెరుగుతుందో దాన్ని బట్టి ఆ ధర్మాన్ని ఆ ధర్మ జీవిత యాక ఇశాకుని స్టడీ చేస్తే స్టడీలో తేలిన పదార్థం ఏంటంటే అయ్యో మా దే దేవుడు అంటే నా దేవునికి భయపడి మా మా తండ్రికి భలే భయం దేవుడు అంటే పేరెత్తితే నా తండ్రిని ఒడిగిపోతాడు మా తండ్రి కానీ యాక భయమే ఇషాకు భయపడితే ఎలాంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి ఈ బీజు నుంచి వచ్చినందువల్ల నిబంధన చేసుకున్నది కానీ ఇస్రాయలేక ప్రత్యేకది కాదు ఇది దీని నుంచి వచ్చారు కాబట్టి నేను ఎందుకు ఇస్రాయల్ని ఏర్పాటు చేసుకున్నానంటే పరిస్థితిది పర్మా దేవుడు ఏం చేశాడు అంటే ఆ సంతతిని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకోవడంలో ఆ వ్యక్తిత్వం విశేషమైన సంగతి ఆ బ్రాహ్మీస్ ముగ్గురు మూడు విశేషమైన వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వాడు అంటారు అన్నీ దేవుడికి సంబంధించిన దేవుడు సంబంధించి అబ్రహాము దేవుడు చెబితే చేసేస్తాడు అంతే అది ఏం చెప్తే అంతే చేస్తాను ఇషాకు దేవుడు ఏం కోర్టు అది అది యాకోబు దేవుని సందర్లు నేను పెరుగులాడుతాను ఆ దేవుడు అలాంటి విశేషమైన వ్యక్తులు వ్యక్తులు బట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడే కానీ నీ దగ్గర ఏదో విశేషమంతన్ని కాదు ఇస్రాయేలు ఇస్రాయలు అది ఆది కాండం తెలియజేసిన విశేషమైన సమాచారం ఇస్రాయల్ జనాంగంలో ఏదో విశేషమంత అని పెద్దలతో వాగ్దానం చేసిన కారణాన దేవుడు ఎలా వాగ్దానం చేశాడు గ్రంథాన్ని ఆది నా నా బంధువులు ఎందుకు వెళ్లి విశాఖను నా కుమారునికి భార్య తెచ్చినట్లు ఆశా ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు చేత ప్రమాదాసుడు కాబట్టి భవిష్యత్తు ఆలోచన చేసి ఏది శ్రేష్టమైంది ఏ విధంగా సంకల్పం ప్రకారం ప్రకారమే అనేక సార్లు మనం మాట్లాడుకుంటాం అబ్రహాము తన స్వదేశం జగన్ దగ్గర పంపించి ఒక అమ్మాయి తెచ్చాడు తెచ్చుకున్నాడు ఏం అమ్మాయగా నమ్మాయి అమ్మాయి ఇంటికా నుంచి బయలుదేరిన తర్వాత కనీసం అరవై సంవత్సరాల కాలం తన తండ్రి ఇంటివైపు చూచింది కాదా అరవై సంవత్సరాల కాలం మా అమ్మ అనే ప్రశక్తులు వెళ్ళి జీవితం జీవించిన ఒక విశేషమైన వ్యక్తి పిలిచాను ఈయన వచ్చేసాడు వచ్చేసిన తర్వాత అయ్యా పది రోజులు ఉన్నాయి అయ్యా అమ్మాయిని అన్నాడు నా ప్రయాణం దేవుడు సఫలం చేసేడు కదా అతను పానీ మన ఆయన అడిగాడు పది రోజులు మనీ బేరం చేసేటో ప్రారంభించాడు బేరం బేరం చేసిన తర్వాత లేదు దేవుడు ప్రయాణం తను సఫ్లో చేసేది కదా అందు పాని అన్నాడు అమ్మాయిని పిలిచే బట్ట కనిపించాడు అమ్మాయి ఏమంటావు ఇంత ఉండిపోతావా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయింది మొంట్లెక్కి వెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఎవరు నేర్పించారో ఈ పద్ధతులు నాకు నిజంగా తెలియదు అని కానీ దేశాచారమ ఏదో తెలియదు నాకు మొత్తానికి ఆ కొర్రాడు నలభై ఏడు వయసు పెళ్లి కల జానం చేయడానికి వచ్చాడంట సాయంకాలం పూట దేవసావ కూడా గడపడానికి వచ్చాడంట దేవసామకారు గడపడానికి వచ్చినాడు అనిపించాడు అని పెళ్లి గారు కొనొస్తే ఆ మీద పొలంలో తిరుగుతున్నాడు అంతలో కొట్లు వచ్చాయి వస్తావన్నయి అయ్యా ఎవరు అయినా అని ఎలియాలు తల్లి అమ్మ ఆయనే నా యజమానుడు అన్నాడు వెళ్ళి కాద ఏం కాదు కింద ఒంటి నుంచి దిగేసి అధికార సూచనగా ముసుగు కట్టేస్తుంది నా అధికార సూచన నా అధికారి ఆయన అధికార సూచనగా ముసుగు కట్టేస్తుంది ఇల్లు తీసుకెళ్ళిపోయారు వివాహ కార్యక్రమం ముగిసేస్తుంది 20 సంవత్సరాలు గొట్టువారుగా ఉంది 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గర్భమతాయింది ఇద్దరు కవరు కవర్లు పెరుగులు అడుతున్నారు అంటే ఏం భరించలేక ఏం జరుగుతుందో తెలిసి భరించలేకపోయినా ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది అని చెప్పేసి ఆయన భవిష్యత్ చెప్పేశాక ఇద్దరు కవర్లు అన్నమ్మ పెద్దవాడు చిన్నవానికి దోషలు అయి ఉంటాడు అని వ్యక్తుల గురించి మాట్లాడాల జనాంగాల గురించి మాట్లాడితే నేను చేసిన భవిష్యత్తు మరి జనాంగాల భవిష్యత్తు ఇది అని చెప్పేసా అయిపోయింది కానీ కాల్పి అయిపోయింది ఇద్దరు వెదుగుతా ఇంట్లో వెతున్నారు నలభై సంవత్సరాలు అయిపోయింది ఇరవై ప్ల ప్లస్ నలభై అరవై సంవత్సరాలు తండ్రిలు తండ్రిలు జ్ఞాపకం రాలేదా నీకు నలభై అరవై సంవత్సరాలు అయిపోయింది తండ్రిలు ఇద్దరున్న తమ్ములు ఒకరినొకరు చంపుకోవడానికి కనబడిపో పరిస్థితి అప్పుడు జ్ఞాపకం వచ్చింది తండ్రి లాంటికి అయినా ఎక్కడ వద్దలేరా మా తండ్రింటికి వెళ్ళిపో అని జ్ఞాపకం నేను పోతాను కాదు నువ్వు నీ ప్రాణం రక్షించుకోవడం బో అరవై సంవత్సరాల పాటు తండ్రి జ్ఞాపకం రాని ఒక వింతైన వ్యక్తి భూమి మీద ఆ బీచ్ నుంచి తీసుకున్నాను నేను జనాంగానే అంటున్నాడు ఆయన సమాచారం అంతేకానీ మీద బంధం స్పెషల్ కాదురా అన్నాడు ఇష్రాను నేను ఏర్పాటు చేసుకోవడం లేకుండా బ్యాక్గ్రౌండ్ ఇది పరిస్థితి ఇది ఎందుకనుకున్నాం అనుకుంటున్నాం నాకు గొప్ప జనం అనే నీతిపోతా భక్తిపోతా లేకపోతే విశేష ప్రశాంతం కదా కాదు బీచ్ మధ్య అలాంటి ప్రశాంతం అంతగానే ఏర్పాటు చేసుకున్నాను అబ్రహాం ఇస్రాంత అందరం చేశాను పర్వదేవుడు ఏదో ఆది కాండంలో ఏం చేయదలుచుకున్నాడంటే ఇస్రాయల్ జనాంగం ఎక్కడి నుంచి వచ్చారు అనేది విశేషంగా తెలియజేయడానికి ఉద్దేశించబడిన గ్రంథమై ఉంది వారికి మాత్రం పిత్తలు ఉన్నారు ఎవరు అని చెప్పాడు వారు ఆ మాత్రం ఎక్కడి నుంచి వచ్చారు అంటే అప్పుడు చెప్పాడు చెబుతాడు అతను ఒక భూమి ఆకాశం నుంచి కాడికి అది పరిస్థితి అక్కడ నుంచి భూమి అకాలు సృష్టించిన ఆయన ఇస్రాయేల్ తండ్రుల పెత్తలు సృష్టించిన వాడు ఆయన అని చెప్పుకుంటూ ఏదంతా అధికారాన్ని కార్యక్రమం నుంచి కొంచెం జరిపిస్తూ వచ్చేసాడు పరిస్థితి ఇది ఎందుకు అనే ప్రశ్న ఫలిపూర్ణకి జవాబు చెప్పబడింది ఆది కాండంలో ఇంతమంది జనాలు ఉన్నారు కదయ్యా లోకంలో వాళ్ళే ఎందుకు నీకు అంటే మీరు ఎందుకు కోరుకున్నాను ఎందుకన్నా ఇలాంటి బీజంలో నుంచి నా మెస్సియా రావాలా దానికోసం ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం ప్రత్యేకించి ఆది కాంగంలో ఏం చేశాడు అంటే ఈ కథతో జరగ ముందుగానే ఏదో తోటలోనే ఆయన మెస్సియా బయలు చేసి బయలుపరిచేశాడు మానవ జాతి చేసింది మొదటిసారి పాపోయింట్ చేయడానికి హేతు అయింది పొరపాటున నన్ను క్షమించాలి స్త్రీనాయకత్వం ఏదైనా తోటలో దేవుని పోవటానికి పాపం జరిగించడానికి దేవుని శత్రులు అవడానికి కారణం శ్రీనాయకత్వం అందుకని కృష్ణ సంఘంలో శ్రీనాయకత్వాన్ని ఒప్పుకోలేనా మౌనమండలు చెందా వాట్లాడడానికి లేదన్నాడు ఏమైనా మౌనం మేము మాత్రం అంత సమానమే మే మాత్రం ఆకాశానికి అంటలేదాకి వెళ్దాం చంద్రులకి వెళ్తే కృష్ణుడు నాయకత్వానికి అంగీకరించును మధు సమాచారం పరిస్థితి ఇది అన్నమాట వాస్తవా నేను ఏం చేశాడంటే అది నుంచి సంగతి సరిగ్గా సీట్గా స్టడీ చేసుకుంటూ వచ్చేసి నాయకత్వంలో ఏం జరిగిందో జరిగింది మనసారి తెలుసు మూడో అధ్యాయ పదిహేడో వచ్చిన లేవన్నాడంటే నీవు నీ భార్య మాట విని అన్నాడు నేను భార్య మాట తప్ప నేను తినదన్నారని తినిపించింది కదా అమ్మా అది అందుకు తప్పు భార్య మాట విడటం తప్పు నా నియమానికి విరుద్ధంగా నడిపించడం తప్పు భార్య మాట వినడం తప్పు కాదు అదే అబ్రాహ్మణు ఏం నీ భార్య మాట విను భార్య మాట వింటున్న తప్పుకోసమే నీవు నాకు అతిక్రమించడానికి చెప్పని బోధను అంగీకరించుకోవని భార్య మాట విని తినవద్దని నేను నీకు అధ్యాపించిన వృక్షములు తింటే కనుక దీని నిమిత్తం భూమి చెప్పించబడింది చెప్పించబడ్డా నీ భారీ సేపించబడి దూబే సేపించబడి ఇంకా నా సముఖం వద్దు ఉండి వాళ్ళు ఉండొద్దు బయటికి వెళ్ళిపోవడం నేను టేష్ చేసిన పరిస్థితి పరిస్థితి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ముందుగా ఒక విశేషమైన సంగతి సమస్య కదా సమస్యకు పరిష్కారంగా ముందుగానే ఏర్పాటు చేసుకున్నా ఏర్పాటు ఉంది మీకు కంగారు పడక్కర్లేదని చెప్పని ఏదో అది ఆది కాండంలో దేవుడు ఏం చేసిందంటే విమోచుకొని పరిచయం చేశాడు మానవ జాతి ఆది కాండ మూడో అధ్యాయం పదిహేను వచ్చిన విమోచుకొని పరిచయం చేయబడిన గ్రంథం ఇది ఆది కాండ మరియు నీకును స్త్రీకిని నీ సంతానంలో కామి సంతో అది నేను తల మీద కొట్టడం నీ వైరుముదాన్ని మన మీద కొట్టడం అని చెప్పేసి సమాచారం అందువల్ల ఏం జరిగిందంటే మనందరం తెలిసినట్టుగా భూలోకం ఉంది పాత లోకం ఉంది పర్లోకం ఉంది మూడు మూడు లోకాల మీటింగ్ జరిగింది ఏదో తోటలో మూడు లోకాల ప్రతినిధులు ఏదో తోటలో నిలబడి ఉన్నారు ముందు పాత సంబంధి అపో భూసంబంధులు శ్రీ మా మాధమహులు నాపో మోసగించబడిన వాడు మోసగించింది వీళ్ళందరికీ ఉన్నారు తన ఒక మంది దిగి వచ్చాడు మూడు లోకాల మీటింగు ఏదో తోట జరిగింది ప్రత్యేకించి జరిగినప్పుడు అపోవాది ఏదో సాధించాననే ఉద్దేశంతో జెండా ఎక్క ఎకరేసాడ నేను గెలిచాను కదా అని జెండా ఎకరేసాడు నీ జెండా ఎకరేయడం కాదు నీ తలకాయ జిల్లా గొడ్డతో కొట్టే కొట్టే నువ్వు పాపం జయించావు పాపం జయించి నీ అధికారాన్ని జయాన్ని జయ కేత వెంకటేసినంత మాత్రం ఇక్కడ ఏం జరిగే పరికరంగా దీనికి తగినవాడు లోపల ప్రవేశిస్తాడు ఏర్పాటు చేసి పెట్టాడని చెప్పని తన మెస్సే యొక్క రాకడును పర్లోకమ దేవుడు ఏదైనా చోట బయలుపరిచాడు అప్పువారికి లైఫ్ పరుస్తాడు అసలు బ్రహ్మ పుట్టిందే అప్పవలికి లైఫ్ పరుస్తాను మొదటి యోగని పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవం బ్రహ్మ మొదటి యోగను మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అప్పవాది మొదటి నుండి పాపము చేయుడు పాపము చేయవాడు అప్పవాది సంబంధి అపవాది క్రియలను లయపరచుడికే దేవుడి ప్రతిపక్షాలు కాబట్టి దేవుడు కుప్ప స్థలం ఏంటంటే అపవాదికి లయపరచడం ఒక విశేషమైన కార్యక్రమం ఎప్పుడు పరిచయం చేయబడ్డాడు ఏదంత పరిచయం చేయబడ్డాడు అపవాదికి నీ కృష్ణ విరోధభావం పెట్టినవాడు దేవుడు దాని అంతా దేవుడు పెట్టాడు నీ కురు నీ నీ సంతకూ వైరవ్ కలుగు చేస్తున్నాడు అది ఆ సొంతాన్ని తల మీద పడుతుంది ఈ అధికారాన్ని నశింప చేస్తుంది అని సమాచారం తల మీద పడుతుంది నశింప చేస్తాను అంతేగాని మన ఫామ్ మీద తలకాయ తలకాయ మీద ఫామ్ పడతాం కాదు అది అధికారం అందువల్ల జరిగిన కార్యక్రమం ఏమంటే దేవన్ ప్లాన్లో అప్వాదిని నశింప చేయడానికి ఒకే ఏర్పాటు ఇంకొక రకమైన ఏర్పాట్లు లేవు అదిలోండి మా ఏర్పాటు ఏమంటే మెసియా భూలోకానికి అవతరించి ఏ దేహంలో అపవాది పాపం చేయించాడో ఆ దేహంలో కృష్ణువులు ప్రత్యక్షం చేసి పాపం పరిహారం చేయడం అపవాదిని నశింప చేయడానికి కార్యక్రమం జరిగించాడు అక్కడే హెమ్రిలకు రెండవ అధ్యాయంలో పద్నాలుగో విషయం ప్రారంభం ఉంది హెమ్రి రెండు పద్నాలుగు గ్రంథం తెలిసిన విశేషం ఉంది కాబట్టి కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం కలవ ఆ ప్రకారమే మరణము అది మరణము ద్వారా నశింపేట మరణం ద్వారా నశింప చేయటకును జీవిత కాలమంతి మరణం దర్శనంలో విడిపించటకును ఆయన కూడా రక్త మాంసంలో పారిడ రక్తమాంస దేవత్వంలో దేవ దేవత్వంలో దేవ దేవుడితో పాటు దేవత్వం అని విడిచి కృష్ణబాబు రక్తమాంసాలు పాలువాడు కావడానికి కారణం ఇది రక్తమాంసం లేనివాడు కాదు పనిమీద లేనివాడు జీవితాలు కాదు జీవనకు అర్థం లేనివాడు బ్రహ్మా దేవు నిత్యత్వం ఉన్నవాడు దేవుడు దగ్గర మహిమాన్ని పెంచుతున్నవాడు రక్తవంశవడానికి ఆదాము చేసిన పాపం ఇక్కడ మనం ఒకటి ఆాలి ఆదాము పాపం చేశాడా మొదటి భతి రెండో అధ్యాయం పదమూడవ విషయం పడు చెప్పాను మొదటి మది రెండో అధ్యాయం పదమూడవ మొదట కానీ అపరాధం అపరాధ పడిన తల్లి అతను కూడా లాక్కొంది అపరాధి జరిగిన కార్యక్రమం అపరాధంలో పడిన తర్వాత ఆదాముని ఆమెను వదిలిపెట్టేసినట్టయితే దాన్ని చూసుకోవాలి అదాన్ని వదిలిపెట్టి అన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో కాదేమో కానీ ఆదామును ఒప్పించింది తల్లి ఒప్పించండి చదువు ఏం కదా మూడో వచ్చాను ఇప్పుడు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయట వెళ్ళగా రొమ్ములు నా పాపమును కప్పుకొని ఎడల పరమ పరణున్న దేవుని దృష్టి నేను అది సమాచారం ప్రదర్శించాడు మా ఆదా అక్కడ నా ప్రిస్టిజే కావాలి అనే పరిస్థితి కోసం పోయి ప్రశ్న జరిగింది చేసినట్టు కుటుంబ సహాయం తెలుసుకారని జెన్సీ జెన్సీ అంటుదేమో నాకు తెలియదు తెలుసుకారం పెంచే ఒకటి అన్నీ అనిపించుకునే పరిస్థితి మ్యాన్హుడ్ అంగీకరించు అక్కడ అంగీకరించిన పరిస్థితి బలకీల్ కాబట్టి సరే ఎందుకు వచ్చిన వాళ్ళని ఇతరనే కూడా వస్తాను అనే కడకద్ సమాచారం కుటుంబ స్థిరస్కర్మ జన్సి ఈ కార్యం జరిగించాడు అనే సమాచారం రందరూ తెలిసి సమాచారం కాబట్టి ఏం జరిగిందంటే ఒక మనుషుల ద్వారా పాపం స్త్రీ ద్వారా పాపం రాలా ఎందుకంటే ఆజ్ఞ స్త్రీకి సంబంధించింది కాదు ఆజ్ఞాతరం ఆజ్ఞ పురుషునికి సంబంధించింది ఆజ్ఞాతరం పురుషుడు చేసిన కార్యక్రమం అందుకని గ్రంథం ఏమంటే ఒక మనుషుల ద్వారా పాపం పాపం ద్వారా స్త్రీ ద్వారా పాపం కాదు పాపం కాదు స్త్రీ నాయకత్వాన్ని ఏకీభించిన పురుషుని ద్వారా పాపం లోపలకి వచ్చింది చదివారు కదా పన్నెండవంలో ఇట్లుండగా ఇట్లుండగా ఒక మనుషులు పాపము ద్వారా ఎలాగో ప్రవేశించారు మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది స్త్రీ ద్వారా పాపమా ఒక మనిషి ద్వారా వాస్తవానికి ఆజ్ఞ అతిక్రమించిన వాడు ఆదాము అవ్వతల్లి కాదు కారణం ఏమంటే అవతల్లికి ఆజ్ఞ లేదు అగ్ని లేదు ఆజ్ఞ అవ్వ నిర్మాణానికి ముందుగా ఇచ్చిన అగ్న రెండో అధ్యాయం పదిహేడో వర్షం ఆది కాదు కానీ రెండో అధ్యాయం పదిహేడో వర్షంలో అయితే మంచి చెడల్లా తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నువ్వు వాటిని తిని నిశ్చయంగా నరునికి సంబంధించిన అగ్న స్త్రీకి సంబంధించిన అగ్ని కాదు ఆనాటికి స్త్రీ నిర్మాణం చేయబడిపెంత వచ్చినో చదువుతాం పద్దెనిమిది మరియు దేవుడైన నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాబట్టి ఇప్పుడు నాకు ఒంటరిగా ఉన్నాడు అన్నమాట కదా స్త్రీ లేకుండా ఒంటరిగా ఉన్న పరిస్థితి కాబట్టి స్త్రీ లేక ముందుగా ఆగ్ఞ పురుషుడు ఆ జ్ఞానప్పుడే పాపం ప్రవేశించింది అవుతండి పండు తిన్నప్పుడు పాపం ప్రవేశించలా ప్రవేశించలా అందువల్ల మనం జాగ్రత్తగా అభివృద్ధి తీసి జాగ్రత్త సంగతులు చూడాల్సిన అవసరం ఉంటుంది పండు తిన్న కొని తిన్నది కళ్ళు తరవాళ్ళ సరే భర్తకి ఇచ్చింది కళ్ళు తిరగబడ అతడు కూడా తిన్నాడు కళ్ళు జరుగుతుంది అందువల్ల మీరేం చేస్తున్నారని జాతీయ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇచ్చి ఆడ మీద వేయకుండా ఎవరి మీద వేయొద్దు నీ మీద వేసుకోర్తుపెట్టుకొని కార్యక్రమంలో ఈ భూమిని జీవించే కాలం అంతట్లో నింద ఎవరి మీద వేయకుండా వాడు చేశాడు నాకు ఇది వాడు చేసి వీడు చేశాడు నాకు ఇది కాదు నువ్వేం చేశాడు నీకు ఇది అది దేవుడు మానవ జాతీయ తన ఉన్నారాన్ని తన నెత్తిన పెట్టని ఉద్దేశించాడు కార్యక్రమం జరిపించాడు మొదట ఆదామును తర్వాత హవయ్యను మోసపట్ నిర్మబడ్డే ఆదాము మోసపరచబడ్డే స్త్రీ మోసపరచబడి ఆ ప్రాంతంలో పడింది అన్నాడు అందువలన మన జాతీ గుర్తుపెట్టుకునే విశేషమైన సమాచారం ఏమంటే శ్రీ నాయకత్వం ఒకటి చేయకూడని కార్యక్రమం జరిగించి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా భర్త నడిపించినప్పుడు పాపం చేసినప్పుడు దానిలో అవకు అవతల్లి కూడా భగస్వాళ్ళ యుద్ధి అని చెప్పి అలా జరిగిన కానీ అప్పుడు వెంటనే పల్లొక దేవుడు భూ సంబంధమైన నరులు పాత సంబంధమైన అపవాది మీటింగ్లో ఉంటే పల్లొక దేవుడు చుట్టుపెచ్చుకొని మూడు లోకాల మీటింగ్ ఏదో జరిగింది మళ్ళీ ఎప్పుడు జరుగుద్దో మీటింగ్ మనకి తెలియదు మాస్టర్ పాపడి దేవుడు సృష్టికర్త పరమదేవుడు సర్వాధికారి పాపాన్ని అంటే ఆ విధేయతను సహించలేని వాడు పాపము దేవుని అధికారాన్ని ప్రశ్నించేది దేవుని ఆధిపత్యాన్ని ఎదిరించేది పాపం దేవుని మాటలను ఉల్లంఘించేది పాపం అతిక్రమించేది పాపం దేవుడి మాటకు గౌరవం లేకుండా చేసేది పాపం పాపమ్మునకు పరిహారంగా తానుగా ఏర్పాటు చేసుకున్న ఒక విశేషమైన ఏర్పడుతుంది పాపమునకు పరిహారం చేయడానికి దేవుడు దాన్ని అనాథలు ఏర్పాటు చేసుకునే ఏర్పాటు బయటపెట్టాడు మధు మహన పత్రిక నాలుగో అధ్యాయం పదవచనంలో దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షత ఏది ప్రత్యేకించి నార్ అధ్యాయము పదవచనంలో మన దేవత మనము దేవుని ప్రేమించి ప్రేమించితమని కాదు మనలను ప్రేమించి మన పాపములకు ఇందులో ప్రేమ దేవుని యొక్క ప్రేమ కార్యక్రమం మొదటి సమాచారం ఏదో మరియు నీకులు స్త్రీకి నీ సొంతం ఆమె సొంతం వేరు వైరం కలుగు సతాను మోసగించి మనుషుల మీద జేవి సంపాదించినంత మాత్రం ఏదో సాధించామనుకోకు తెలిసి పాపం చేస్తే ఆలోచన చేయాల్సి చేసి చెప్పించేది ఒక సమాచారం కాబట్టి మనుషులు ఎవడు తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి దేవుడు అనుమతించడు అనుమతించడం ఏదో తెలియని పరిస్థితుల్లో అవ్వ పనిచేసేసి మోసకింపబడి చేసిన పని మోసకించబడకుండా యథార్థంగా మొన్నది ఉన్నట్టుగా తెలిసిన మనుషుడు పాపం చేస్తే పాపానికి క్షమాపణ బలి ఉండదు అది గుర్తుపెట్టుకోవచ్చు మీకు ఏ విషయంలో తెలియదో ఏ విషయం గ్రహింప కాదో ఏదని అంది అందరి పరిస్థితులు ఉందో దాని విషయం దేవుని అగ్ని అధిక మంచితే దానికి పాప క్షమాపణ మిరుగుడు దేవుడు ఏర్పాటు చేశాడు ప్రత్యేకించి కృష్ణందు జరిగిందంటే చేసాడు చెప్పాడు నీకు స్త్రీకి నీ సంతానం ఆపేసారు ఏ స్త్రీని మోసగించావో ఆ స్త్రీ సంతానంగా నా విమోచకుండా తీసుకొస్తానని చెప్పాను సమాచారం పురుషుని వల్ల పాపం వచ్చింది కాదు స్త్రీ వల్ల పాపం లోకం నుండికి కాబట్టి ఆ స్త్రీ బీజమే పాపానికి బోనమైనా పోదు నశంపు చేయడానికి అని చెప్పేసి శ్రీ మూలంగానే మెస్సియా మోచకుడు క్రిష్ ప్రభువు దేవుని కుమారుడు శ్రీ మూలంగానే పుట్టడం అనేది విశేషమైన సమాచారంలో జరిగిన కార్యక్రమం పెరిగి కల్పడం పుట్టమని యాక్సిడెంట్లు కాదు యాక్సిడెంట్గా కాదు వాగ్దానం ప్రకారం నీకుని స్త్రీకి నీ సంతానం ఆమె సంతానం ఆమె సంతానం నేను ఆమె సంతానం కాదు నేను ఆయన సంతానం ఆయన ఆమె సంతానం విద్యాశంతురికి పురుష బీజం నుండి పుట్టినవాడు నేను కృష్ణుడు స్త్రీ బీజంల్లో పుట్టినవాడు కృష్ణు కాబట్టి ఆయన ఆమె సంతానం నేను నేను ఆమె సంతానం కాదు ఆయన సంతానే అందువల్ల మీరు జాతీయ గుర్తుపెట్టుకోండి నీకు సంతానం స్వామి సంతానములకు అనే విశేషమైన సంగతి ఆమె సంతానంలో మెస్యా ఆయన కార్యక్రమం ఇదిగో కన్యక గర్భవతి కుమార్ కను అని విశేషమైన సాగితే ముందుగా ప్రభుత్వంలో తెలియజేసిన కార్యక్రమం ఎస్య గ్రంథంలో ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు ఉంది ఎస్య గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇదిగో కన్యక గర్భవతి కుమార్లి కను ఆయనకి విమానియలు పేరు పెట్టారు ఈ కృష్ణు దేవత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఎందుకు గ్రంథం తోడు లేకపోతుందో నాకు నిజంగా తెలియటం ఇమానియోలను పేరు పెట్టాడు విమానియాలని మాటకు అర్థమో దేవుడు మనకు తోడు మనకు తోడు అయ్యి కన్యక గర్భమైతే కుంభానికి అన్నప్పుడు ఆ కన్య గర్భం గర్భం పుట్టినవాడు మనతో ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు మనీ పేరు పెట్టమని చెప్పి ప్రత్యేకించి ఇంక అంతేకాదు ఆయన మానవ మాత్రడు కాడు అంటాను గ్రంథం మాటి మాటి సూచించింది మానవ మాత్రడు కాడు మనిషి రూపం ఔషధ ధరించుకున్నవాడే కానీ మానవ మాత్రడు కాదు అందువలన తొమ్మిదో అధ్యాయం ఆలోచన అందరూ తెలిసినట్టుగా తొమ్మిదిగా మనకు శిష్యు పుట్టిన శిశువు బెట్ట పుట్టిన శిశువున కుమారుడు అనుగ్రహించివుడు అనుగ్రహించబడ్డా కుమారుడు ఆయన భుజముల మీద రాజ్యపాలముడు రాష్ట్రాధికారుడు ఆలోచన కన్నాడు అవునా నచ్చినవి తండ్రి సమాధానం కత్తే అది పెద్ద పేరు పెట్టబడు నరమాతడు కాదు ప్రభాన్ ఏసు బెత్తేంలో పుట్టిన వాడు నరమాతడు కాడు సమాచారం కలవరి ప్రాణం పెట్టిన వాడు నరమాత్తలు కాడు అని సమాచారం ఏదో తోటలో ఏం జరిగిందంటే పరమాన్ దేవుడు అనాథ సంకల్ప ఉన్న ఒకసారి అలా చూపించాడు చూపించితే వదిలిపెట్టాడు అని ఎటుకుండా వస్తాడో దారేసి చూపించాడు ఎటుకుండా వస్తాడు ఈనా ఎక్కడ అడుగులేసుకుంటూ వస్తాడో అడుగులేసుకుంటూ వచ్చే విధానాన్ని చూపించాడు ప్రత్యేక శేతులో నాలుగో అధ్యాయం ఇరవై ఆ తర్వాత మాట్లాడుకుంటూ వచ్చేసి నవహగుండ ఆ తర్వాత బట్టాడుకుంట వచ్చి అబ్రహా గుండో గుండని ఇస్సా గుండో గుండ మార్గం అడుగు చూపించే మెస్సియా వచ్చే మార్గం తేటగా చూపించేదాంత కార్యక్రమం జరిగించి ముగించి వదిలిపెట్టేలా దేవుని రక్షణ సంకల్పము ఆది కాండంలో తేటగా బయలుపరచబడింది సమాచారం అప్పవాదికే లైఫ్ వచ్చినా దేవుని కుమార్ ప్రత్యక్షం అవుతాడని సమాచారం మొదలెట్టేసి అది మూడో అధ్యాయులు అయిపోయిన తర్వాత నాలుగో అధ్యాయంలో చేతుకు మాంశంలో నుండి ఆ తర్వాత ఒకసారి ప్రతి మిషన్ మీద మాట్లాడుకుంటే చదివేస్తాం వందాడని సమాచారం కొన్ని వేళ తెలియజేస్తుంది నవబాహులో నుండి ఒక ప్రత్యేకమైన మూడు ముగ్గురు అంతమ్ములు ముగ్గురు అందములు ఒక ఒకరిని మాత్రం భూమి మీద ప్రత్యేకించి ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే షేములో నుండి అమ్మ ఏపాత్రులు ఏపాత్రులు ఉన్నారు మళ్ళీ లోపెట్టేసి క్షేమలో నుండి క్షేమ వంశస్థుడైన తెలహ వంశ వంశస్థుడైన నుండి రెండో అధ్యాయంలో ఆ తర్వాత ఇరవై రెండో అధ్యాయంలో నాలుగో వచ్చును ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చును ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచ్చును ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చును అన్ని నాలుగో వచ్చినా అదే వర్షం చెప్పొచ్చి అడుగులేసేది ఎక్కడి నుంచి వస్తాడ ఇక్కడ అడిగేస్తాడు ఆ తర్వాత అక్కడ అడిగేస్తాడు ఇక్కడ అడిగేస్తాడు ఇక్కడ అడిగేస్తాడు దారిని శ్రావణం చేసిన విశేషమైన కార్యక్రమం ఏదో ఆద ఆది కాండంలో ఉండిన పరిస్థితి దేవుని యొక్క విమోచన కార్యక్రమం జగత్తు పునాదివే మనం నిర్మాణం చేసినా కూడా ఆచరణలోకి వచ్చినప్పుడు పాపం చేసేవారు అది బయలుపరచబా పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే యపరచడానికి స్త్రీ సంతానంలో బలిబిడ్డొస్తాడు సేతువంశి వస్తాడు ఆ తర్వాత తర్వాత మాట్లాడుకుంటూ వచ్చేసి నవహలోంచి వస్తాడు నవహకు నవహకుమారుడైనలో నుంచి వస్తాడు ఆ తర్వాత అబ్రాహ్మణుడు నుంచి ఈశాఖ నుంచి యాక నుంచి ఆ తర్వాత కన్ఫ్యూషన్ చేయకుండా ఏం చేశాడంటే యాకోముకు పన్నెండు మంది కుమారుడుంటే పన్నెండు మందిలో యోసేపు ఉత్తముడైన వాడు ప్రత్యేక స్థానం ప్రత్యేకమైన యువసేపు కుటుంబంలోంచి చెప్పుల మార్చాడు యోధా గోత్రం నుంచి వస్తాడు అది గోత్రం సింహం అని ప్రత్యేకించి తేడా తెలియజేశాడు కాబట్టి అధికారంలో ఏం జరిగిందంటే మెస్టే దాకా కవర్ చేయబడింది ప్రత్యేకించి యాభై అధ్యాయంలో ఆది కాండం మిత మదువుతాం ఒరకనే ఆది కాండ ఆది అధ్యాయం నాలుగు చదువుతాం యాభై ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఆరు చదవండి చెప్తారే సమాచారం వెళ్ళిపోతాం మిమ్మల్ని నేను విసిగించేస్తాను క్షమించాను నన్ను వెళ్ళిపోతాం మనం తిట్టకుండా ఉంటే బాగుంటుంది ఏది మనుషులు అవసరంగా మమ్మల్ని కూర్చోబెట్టిన పని కొన్ని అంటాం అనుకుంటారేమని ఉద్దేశంతో చెప్తాను నీకు మీరు పంపించేసాను మమ్మల్ని చెప్తాను చదివేశాను చదిపోతాం ఏం చదివా ఇరవై నాలుగు నాలుగు నా స్వదేశం అందున్న నా బంధువులు ఎందుకు వెళ్ళి వెళ్ళి విశాఖను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు నేను యుగో తోడని నీ చేత ప్రమాణం చేయించను ఇరవై ఆరు నాలుగు ఎలయనగా నీకును నీ సంతానములకు ఈ దేశములన్నీ ఇచ్చి ఇచ్చి నీ తండ్రి అబ్రహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వల్లే నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానముడికి ఇచ్చేతను విశాఖతో చేసిన వాగ్దానండి నాకు విశాఖలో నుండి ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహాము పంపిస్తాడు ఇది సమాచారం కాబట్టి అక్కడక్కడ అడుగులు వేసుకుంటూ ముందుకే సాగించిన విశేషమైన సంగతి కృష్ణు వచ్చే సంతతి విధానాన్ని పదం ప్రత్యేకంగా తెప్పేశాడు యాభై అధ్యానికి వచ్చిన తర్వాత ఈ సమాజం ఎనిమిదో వచ్చింది యాభై అధ్యాయం ఎనిమిదో వచ్చిన అది కాదు యాభై అధ్యాయం ఎనిమిదో వచ్చిన తొమ్మిది యాభై నుండి పది ఎనిమిది నుండి పది మాట్లాడుతున్నాడు అది సంగతి నీ సహోదరు నీ చెయ్యి ఉండను నీ తండ్రి కుమారుని ఎదుటి సాగిలు పడుతుంది నా కుమారుడా నువ్వు పట్టిన దానివచ్చు తివిం వాళ్ళను గర్జించు ఆడసింహవాలను అతడు కాళ్ళు విడుచుకుని పండుతున్ను అతను లేకపోడు ఎవడు లోహు వచ్చి వరకు యోధాయత్తు దండము తొలగదు విమోశకుడు వచ్చే వరకు దండం తొలగదు మన బ్రహ్మాస్తవానికి ప్రకటన కన్నా ఐదో అధ్యాయులు ప్రకటన ఐదవ అధ్యాయం ఐదవ వచ్చి ఆరో వచ్చి అక్కడ దానికి కలెక్షన్ అది సంగత సింహం బయటకొచ్చేస్తాయి ముద్రలు తీసి దాని విటకు జయం పొందని చెప్పి చెప్పేసా కాబట్టి బ్రహ్మాషు ఎలాగూ భూమి మీదకి అవతరిస్తాడో అనే సమాచారము జరగక మునిపే ఆది కాండంలోనే సంగతి అంతా చెప్పేసారు నశియే వస్తాడు విమోచకుడు వస్తాడు ఇదే తోటలో అది పాపం చేయించి అప్పవద్దరు గెలిచినంత మాత్రం ఏమైపోయా నేను నశింపు చేసేవాడు వస్తాడు నీ తల చిత్త వాడు వస్తాడు నీ అధికారాన్ని నశింపు చేసేవాడు వస్తాడు చెప్పేసి సమాచారం చెప్పేసి ఎట్టొస్తాడు చెప్పేసాడు నీ స్త్రీ సంతానం నుంచి వస్తాడు శేతుల నుంచి వస్తాడు క్షేమ ఆదాయ నవహు నుంచి వస్తాడు క్షేమలో నుంచి వస్తాడు ఏ ఆదా నవహును గుర్తున్నాడు క్షేమలో నుంచి వస్తాడు ఆ తర్వాత అబ్రహం నుంచి ఇషాకు నుండి ఆ కోబులు నుండి ఆ కోబు నుంచి సింహం వస్తాడు చెప్పి యోధా భక్తులు సింహంగా బ్రహ్మాషు పరిచయం చేయబడ్డాడు అందువలన ఆది కాండంలో ఏం జరిగిందంటే కృష్ణ దేవుని యొక్క సంకల్పంలో కృష్ణోపి యొక్క రాక సరళం చేసి ఏర్పాటు చేసి పెట్టాడు అపోతే నేను లైఫర్ చేయ కుమారుడు ప్రత్యక్షులు కొట్టి గ్రంథం తేటగా మాట్లాడేసింది ఏదంత ఆది కాండంలో కాబట్టి ఆది కాండము ఈ పరిస్థితి అన్నమాట మన కథలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనందరికీ కలిసి కథలు తెలిసినట్టే మహానుభావులు కాబట్టి ఏం కథ అబ్రహాన్ తెలుసు ఆశీషాకు తెలుసు శాఖాబాబు తెలుసు జల్పులైంక తెలుసు లేకపోతే కథలు కనిపించడానికి తెలుసు కాబట్టి కథలు చెప్పడానికి నేను ఉద్దేశించలేదు వదిలిపెట్టేసారి మిమ్మల్ని ఇప్పుడు మీ ఐదు గంటలు అయిపోతే నలుగు నరకే పంపాలి మిమ్మల్ని వాస్తవానికి ఐదు గంటలు కాబట్టి మిమ్మల్ని పంపేయడానికి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆది కాండం పనిచేయ గ్రంథంలో దేవుడు ఇస్రాయల్లో పరిచయం చేస్తూ విమోచి కూడా ఇస్రాయల్లో నుంచి వస్తాడు అని క్రిస్టేశ్వరి సమాచారంలో తెలియజేశాడు మర్చిపో ఆ స్త్రీ సంతానంగా వస్తాడు అబ్రాహం సంతానంగా వస్తాడు ఇస్రాయల్లో నుంచి యోధ గోత్రం శుభంగా వస్తాడు బావి సంతానంగా వస్తాడు కాబట్టి మెస్సియా ఎవడై ఉంటాడు అని ఎవడు తను తడుకోవాల్సిన అవసరం లేదు కదా చేస్తే ముందుకొట్ట జీనా మెస్సియా అంటే అందుకని ఈశ్వర్ ఏం చేసేవాడు అంటే మహియ్యు ప్రవర్తన ఎవరిని కూర్చు రాశారు మెచ్చి కాలేదే మ్యాచ్ కాలేదు అప్పుడు నా చేరుకాడుకో మోష ప్రభక్తను ఎవరు గురించి రాసే అని కనుమన్నాం అనేసాడు అంత తేటగా ప్రభుత్వ యేసు గ్రంథంలో దాఖలు చేయబడ్డాడు కాబట్టి కన్ఫ్యూజన్ ఎవరికి అవసరం ఉండేది ఈయన దేవునికి మారుడు ఈయన మానవ ఇష్ట మానవ జాతి విమోచకుడు పాప క్షమాపణ కృష్ణ దేవుడి జాతి నియమించబడ్డవాడు అందులో సమాచారం గ్రంథంలో దాఖలు చేయబడింది ఎవరే ఆయన ఒకడే మాత్రమే అందుకని రోజులు ఏం చేసేవాళ్ళంటే గుర్తుపడిన పరిస్థితుల్లో రకరకాల పుకా ఇస్లామీ వైద్యులు రకరకాలు పుకార్ట్ ఎవడైనా ఒక గొప్పవాటిగా కనపడంటే ప్రవక్తలకు కనపడంటే ఆయనేమో ఈయన అనుకున్న రోజులే బాప్తి వైద్యం కూడా అలాగే బ్రహ్మపడిన రోజులే కాబట్టి ఆ రోజులకు అలా కాకుండా మీరు గుర్ కనీస కరెక్ట్గా గుర్తించవచ్చు కన్ఫ్యూషన్ లేకుండా చెప్పడానికి గ్రంథంలో ఏం చేశాడంటే వాళ్ళ నాయన ఎవరు అని చూసేసానికి ఏ వంశంలో ఏ తల్లిదండ్రులు వస్తాడు ఆ సమాజాన్ని దాన్ని వివరించాడు ప్రభావం గురించి మనకు కన్ఫ్యూజ్ పోవాల్సిన అవసరం అవసరం అది అధిక అధికండంలోనే పరిచయ గ్రంథంలో సంపూర్ణంగా పరిచయం చేసే కార్యక్రమాలు నిర్గమ కాడానికి దేవుడు మానవ జాతులు మానవ సమాజంలో నివాసం చేసే ఒక విశేషమైన సంగతి అనే గ్రంథంలో మనం చదువుతాం ఇప్పుడు కొత్త దేవకుండా కదా రేపు ఉంది కదా మన క్లాసు రేపు కంటిన్యూ చేస్తే ఇబ్బంది